The boat started <laughs> to sail. My sister and I were on the boat for a long time. I was <laughs> very tired. I was so hungry. I was so thirsty. We were very tired. We were so happy. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దామండి పశుతుల గురువు అయితే మీకు వర్ణాలైనా సర్వోన్నతుడ సమస్త సృష్టికి మూలక కూడా మీకే వర్ణాలు ప్రభావ ప్రభా ఈ యొక్క దినమంతం యొక్క చేత నడిపించినారు మమ్మల్ని మీ దృష్టిలో స్థిరపరిచినారు ప్రభా ఈ యొక్క ప్రాంతానికి మమ్మల్ని నడిపించినారు ముఖ్యంగా తండ్రి డానియల్ బ్రదర్ తన కుటుంబీకుల గురించి ఓ ప్రభావ ఇక్కడ కృతజ్ఞత ప్రార్థన ఏర్పరచుకున్నప్పుడు మీరు మమ్మల్ని అందరినీ నడిపించినారు కేవలం మీ వల్లనే జరిగిందని మేము విశ్వసిస్తున్నాం దీన్ని బట్టి మీకు ఎంతో వదనాలనైనా ఇప్పుడు మీ యొక్క వాక్యాన్ని మేము గణించబోతుండగా మీ యొక్క పర్షదాత్ కూడా మాకు దయచేయండి వాక్యంలోని సత్యాన్ని గ్రహించలాగన దాని ప్రకారంగా జీవించలాగన మరి విశేషంగా అనుభవపూర్వకంగా దాన్ని ప్రకటించే బిడలుగా సేవకులుగా మమ్మల్ని తయారు చేయమని ఇక్కడ వచ్చిన ప్రతి ముఖ్యంగా డానియల్ గారు కుటుంబీకుల అందరినీ ఆశ్రయించి స్వస్థ పర్శనకు మీకు ఎంతో వదనాలు వారి ప్రభావ ఓ ప్రభావ నూతన అభిషేకం చేత ఓ ప్రభావ మీరు వారిని మరోసారి దర్శించండినైనా మీకు సాక్షులు పెట్టుకుని మీరే మహిళామని ఈ యొక్క వాక్యాన్ని జనసెండగా మీకు నడిపి మాకు అందరికీ దయచేమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం కీర్తన గ్రంథంలోని ముప్పైవ అధ్యాయంలోని వాక్యలను మనం కొన్నిటిని ధ్యానిస్తున్నాం ఈరోజు ఇంతకు ముందు సిస్టర్ దాన్ని మనకి చదివి వినిపించింది ఆశ్చర్యకరంగా ముప్పయవ అధ్యాయం అంతా దావేది రాజు ఒకనొక దినము ఎంతో శ్రమల గుండా వెళ్ళి ఆ శ్రమల నుంచి బయటికి వచ్చినాక తన కుటుంబం అంతా కలిసి కృతజ్ఞత అర్పిస్తున్న పరిస్థితి కృతజ్ఞత అర్పించే ప్రార్థనకి సంబంధించింది ఆ కీర్తన లేక ఇంకో రీతిగా చరిత్రలో చూస్తే ముప్పైవ అధ్యాయమంతా ఆయన తన గృహాన్ని దేవునికి సమర్పిస్తున్నప్పుడు తను చేస్తున్న ప్రార్థన సంబంధించినట్లుంటుంది కాబట్టి రెండు రకాల చరిత్రలు మొదటిది ఏంటంటే తన కుటుంబము ఏరీతిగా స్థిరపడిన దేవుని సన్నిధిలో దేవుని దేవుని యొక్క ప్రసన్నతలో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండగా ఇంకొక చరిత్ర ప్రకారంగా తను తన గృహాన్ని తిరిగి ప్రభుకి సమర్పిస్తున్నప్పుడు తను పాడిన కీర్తనలాగా దాన్ని పరిగణించబడుతుంది సరే ఈ విధంగా అయితేనేమి తన కుటుంబం అక్కడ దేవుని సన్నిధిలో స్థుతించడం అన్న విషయానికి సంబంధించింది ముఖ్య అధ్యయనంతా సావిధి రాజు ఎంతగానో శ్రమ అనుభవించిన వాడివలే వల్లే అక్కడ మనకు కనిపిస్తా ఉంటాడు సరే ఆరవ వచనంలో చూస్తే ఒక విషయం జ్ఞాపకం వస్తుంది తన మొదటి అనుభవము ఏ రీతిగుండే మరియు తను తిరిగి కృతజ్ఞత ప్రార్థన అర్పించుకునే సమయానికి తన జీవితము తన కుటుంబ జీవితం ఏ రీతిగుండే అన్న విషయాలు మనకు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాయి మొదటిదిగా ఆరో వచనంలో తన జీవితం ఎరితిగుండే చూడండి నేను ఎన్నడన కదలనని నా క్షేమ కలమున నేను అనుకుని తినీ ఇది అనేకం అనేకుల జీవితాలలో కూడా జరిగే అనుభవం ఇది అంత బాగా ఉన్నప్పుడు మనం ఇది అనుకుంటాం కదా నాకేం కాదులే నాకేం జరగదులే నాకు ప్రభు తోడై ఉన్నాడులే నాకేం జరగదులే అని మనము దృఢమైన నిశ్చేతతో ఉంటాం సరే రెండు విషయాలు గమనించాలి ఒకటి ఏంటంటే దేవుని యొక్క కృప మన మీద ఉన్నప్పుడు మన జీవితంలో ఉన్నప్పుడు మనకంత క్షమే ఉంటుంది నేను ఎప్పటికీనో కదల్చబడను అని సాక్ష్యం ఇచ్చాడు ఒకటి రెండవ గుణగండం క్రైస్తవ జీవితంలో ఏంటంటే నాకేమీ కొద్దుగా ఉండదులే దేవుడు నన్ను సమృద్ధిగా ఆశ్రయించండు నాకు ఏమీ కొదవలేదు దేవుని కృప వలన నేను సమృద్ధిగా ఉన్నాను అని చెప్పుకుంటారు కానీ స్వనీతికి సంబంధించిన స్థితి అది రెండవది సరే మన జీవితాలలో కూడా ఈ రెండు స్థితులు గమనిస్తూ ఉంటాం మనం మొదటిదిగా దేవుడు నిన్ను నువ్వు రక్షణ అనుభవం పొందిన కాలం మొదలుకొని నిన్ను స్థిరపరిచిన కాలం అని నేను ఆశ్రయించిన కాలము ప్రతి దశలో నువ్వు అతనికి సాక్ష్యము చెబుతూనే ఉంటావు కానీ కొంతకాలానికి నువ్వు ఎడిటిగా రెండవ అనుభవానికి దిగజారిపోతున్నావు నీ స్వనీతి మీద ఆధారపడినప్పుడు నాకేమీ కొలుగు ఉంటుంది లేదు మరి విశేషంగా సంపూర్ణంగా దేవుడిని ఆశ్రయించినప్పుడు నీ జీవితంలో సమృద్ధిగా సమృద్ధిగా ఆశ్రదం వచ్చినప్పుడు ఆ ఆశ్రదం ఏది ఉంటుంది ఆత్మీయ పరంగా ఉన్న ఆశ్రవదము నీకు శారీరకమైన అద్భుతాలు జరగడము నువ్వు ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడము ఆత్మీయంతస్సు సంపాదించుకోవడానికి దారితీస్తుంది కానీ అవన్నీ వచ్చినాక నాకేమి కొద్దుగుండదు అంటే నీ స్వనీతిను ఆరుపడినట్లే కానీ దావీ రాజు మొదటి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటుండ రెండవ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటుందా అన్న విషయం మనకు తెలియదు కానీ అక్కడైతే దేవుని వల్ల కలిగింది అని మట్టుకు అక్కడ జ్ఞాపకం చేస్తుంది మరోసారి చూడండి ఏడవ వర్షంలో దయగలిగి స్థిర పరిస్థితి అంటే గతం గురించి మాట్లాడుతుంది నీవే నా పర్వతమును స్థిర అంటే మొదటి దశ ఏంటంటే దేవుడిని ఆశ్రయిస్తే గానీ నీ యొక్క ఐశ్వర్యము పర్వతంలాగా ఎదగదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు అది పర్వతంగా ఎదుగుతుంది పర్వతం లాగా స్థిరపడబడుతుంది ఎందుకంటే ఆయన ఆశ్రదం అధితగుంటుంది ఆశ్రదం ఎప్పటికైనా ఆత్మీయమైనదన్న విషయం మనం గ్రహించాలా చాలా మంది అంటే దేవుడు సమృద్ధిగా ఆశ్రయించినట్టు అంటే నీకు పెద్ద బిల్డింగ్ ఉందా లేక కారు అంతస్తులు రకరకాల ఆస్తులు ఉన్నాయన్నా వాటికి సంబంధించిన ఆశ్రదం అవి బై ప్రోడక్ట్స్ అంటారు వాటిని అవుట్కమ్ సెంటర్ ఆశ్రదం ఆశ్రదం ఎప్పుడైనా ఆత్మీయమైన జీవితంలోనే ఉంటుంది కాబట్టి ఆయన ఆయన మన ప్రభుకి సంబంధించిన జ్ఞానంలో మనం వర్ధులుట దేవుని చిత్తం కాబట్టి ఆశ్రదం అనేది దేవుని జ్ఞానంలో వర్ధులుట అనే దానికి సంబంధించింది కాబట్టి సావిజరాజు మొదటి లేక మొదటి అనుభవం ఏ రీతిగా ఉందంటే స్థిరపడే జీవితానికి అది ఆ విషయం జ్ఞాపకం చేస్తుంది కానీ మూడవ అర్థం చూడండి మూడవ వచనంలో తను ఒక దీర్ఘకాలపు వ్యాధి చేత అనుభవించిన వాడి వలె అతను తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు మూడవ వచనంలో చూడండి యోహోవా నా దేవా తర్వాత నేను నీకు మొదపెట్టగా నీవు నన్ను స్వస్థ కాబట్టి ప్రతి యొ అనారోగ్య స్థితిలో స్వస్థత అనేది ఖచ్చితంగా మన ప్రభు నుంచి కలగాల్సిందే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకొని ఇక్కడ దావిగరాజు గది మనకి తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు అతను ఎంత భయంకరమైన వ్యాధిని అనుభవి అనుభవించిన వాడి వల్లే ఉన్నాడు అనేది మీరు మూడవ వచనంలో చూస్తారు చూడెంట్ మూడవ వచనంలో ఏమంటుండంటే యహోవా పాపాలములో నుండి నా ప్రాణమును లేవదీసి పాపాలములో నుండి నా ప్రాణమును లేవదీసేటివి అంటే అతను ఎంతగా ఎటువంటి భయంకరమైన అనారోగ్యంతో బాధను అనుభవించిన వాడి వల్లే మనం గ్రహించగలం సరే ఇంకో రీచ్స్తుంది పిచ్చితనం అని ఎప్పుడైనా కానీ మనల్ని శ్రమలుగుండా పోలిస్తాడు కానీ మరణానికి అప్పగించడు అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం కస్తుంది ఎందుకంటే అనేక పర్యాయాలు సరే ఉదాహరణకి మనం యోగు జీవితంలో చేసినప్పుడు కూడా యోగు ఏమి పాపం చేసిన వాటి వల్ల మనకు కనిపిస్తున్నారు చెప్పడు ఎందుకు దేవుడు దుస్తుడికి అతన్ని అప్పగించిండు యోగు తన తరంలో నిందరహితులుగానే ఉన్నాడు కదా నోవా తన తరంలో నిందరహితులుగా ఉన్నట్లు యోగు కూడా తన తరంలో నిందరహితుడు ఉన్నాడు కదా కానీ ఎందుకు దేవుడు సైతానికి యోగులు యోగు కుటుంబాన్ని అప్పగించడు అది కొంత కష్టతరమే ధ్యానించడం సరే యోగులేమన్నా తప్పుందా బ్రదర్ ఎందుకు అప్పగించడు దృష్టికి దేవుడు అనేక విధాలు అనేక పర్యాలు అనేక సాను మనకి ఈ విషయాన్ని చూపిస్తూ ఉంటాడు పాత కాలంలో ఎన్నో విషయాలలో దేవుడు తన సొంత బిడల్ని శత్రులకు అప్పగించట్టు మనం చూస్తూ ఉంటాం మొదటి కారణం ఎప్పుడైతే మనలో అవిధేయత చేకూర్చుకుంటుందో అప్పుడు దేవుడు మనకి బుద్ధి చెప్పడానికి వరకు శత్రువుకి అప్పగిస్తా ఉంటాడు పాత్ర కాలము మరియు విశేషంగా న్యాయధిపతుల గ్రంథం అంతా దానికి సంబంధించిందే న్యాధిపతుల కాలంలో జరిగిన విషయం అదే ఇస్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే ప్రభుకి తిరుగుబాటు చేసిండ్రో అభిజేత చూపించిండ్రో తన పొరుగు దేశువులను ఆ దేశమీతి దారిగా పంపించడం వారిని బానిసల్లాగా తీసుకొని లేక బానిసగా వాళ్ళని శ్రమలు పెట్టడం ఆ శ్రమను అనుభవిస్తూ ఇవి మేము భరించలేకపోతున్నాము మా శ్రమను అధికమైన మాకు విడుదల దే ప్రభావాన్ని కన్నీరు వెడుతూ ఉపాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వారికి ఒక న్యాయాధిపతిని అనుగ్రహించాయి ఆ న్యాయధిపతి వారికి విడుదల కనిపించాయి దాని ఏం జరిగింది కొంతకాలము దేవుడి తనలో స్థిరపడిన వారు తిరిగి అవిదేత చూపించడం తిరిగి మరొక శత్రువుని లేపడం అది పాత నిబంధన కాలం అంతా చివరికి మలాహి గ్రంథంకి వచ్చే వరకు విసంతదులు చతుర రాజులకు అప్పగించబడినట్టు మనం చూస్తాం మరి మనము ఆ పాప నిబంధన చివరి గ్రంథానికి వస్తే అసరు దేశ అసలు రాజు చేతి కింద బానిసలుగా ఉన్నట్లు దాని తర్వాత బబులును దేశపు రాజుల చేతుల ఉన్నట్లు వాళ్ళను చివరికి అది చూస్తాం చివరికి బబులు రాజు కింద వాళ్ళు చూస్తాం దాని తర్వాత తిరిగి రావడము దేవుని మందిరాన్ని వాల ఆ రీతిగా ఉన్నట్లు మనం చూస్తాం దాని తర్వాత ప్రస్తుత నిబంధన సరే ప్రొస్త నిబంధన కాలంకి వస్తే ప్రభువు తన జీవిత విధానాన్ని తన యొక్క తన యొక్క గుణగణాన్ని మార్చుకుంటారా ఆయన నిన్న నీళ్ళు నిరంతరం ఏకరీతంగా ఉండే దేవుడు కాబట్టి ఎప్పుడైతే మనలో అవితేత ఉంటుందో ఖచ్చితంగా ఆయన మనకి బుద్ధి చెప్పాల్సిందే మరి విశేషంగా మనము ఈ యొక్క ఈస్టర్ పండగ జరిగిన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి అనేక స్థలాలలో ఇవి మీరు గణించటరు వాక్యాలు మన ప్రభువు కూడా శోధింపబడుటకు అరణ్యంలోనికి కోలిపోబడను అన్న వాక్యం మనం ధ్యానిస్తూ ఉంటాం మన ప్రభు కూడా ఎందుకు శోధింపబడాల అపవాది చేత శోధించబడుటకు అరణ్యంలోనికి కోలిపోగడను ఎందుకు శోధింపబడాల తండ్రి ఎందుకు తన కుమారుణ్ణి సైతం చేత శోధిపబడుటకు అరణ్యంలోనికి నడిపించాడు అంటే తండ్రి దాన్ని పర్మిట్ చేస్తున్నాడు మన ప్రభు మన దేవుడు దాన్ని పర్మిట్ చేస్తున్నాడు ఎందుకు పర్మిట్ చేస్తున్నాడు తన బిడల పట్ల పర్మిట్ చేసిండు తన సొంత ప్రియకుమారుని పట్ల పర్మిట్ చేసిండు నీవు నా జీవితంలో కూడా దాన్ని ఖచ్చితంగా పర్మిట్ చేస్తుంటాడు ఎందుకు పర్మిట్ చేస్తాడంటే నీ స్వనీతి నేను నమ్ముకున్నప్పుడు నువ్వు నిజంగా ఆయన నీతి మీద ఆధపడ్డావా లేక నీ స్వనీతి మీద ఆరపడ్డావా ఒకవేళ బహుశా యోగు జీవితంలో అరవై జరిగిందేమో చివరి భాగానికి తెలుస్తుంది యోగుని ప్రశ్నించినప్పుడు ఒక్క ప్రశ్నకి జవాబు ఇవ్వలేకపోతాడు అప్పుడు అర్థమవుతుంది అందులో కొంత స్వనీతి చేకూర్చుకుందేమో అని కాబట్టి అనేక విధాలుగా మనం చూసినప్పుడు దావీదు రాజు ప్రార్థన ఆ రీతిగా ఉంది మొదటి అనుభవం ఏంటి స్థిరమైన జీవితం ఎప్పుడైతే మనం క్రభని నమ్ముకుంటామో మన జీవితంలో స్థిరత్వం వస్తుంది రక్షణ వారి ప్రతి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అది గ్యారంటీ ఎందుకంటే ఆయన వాగ్దనం నీ పాలెంలో నీ గుడంలో ఎటువంటి అనారోగ్యం రోడానికి వీల్లేదని వాదనం ఎప్పుడు నువ్వు ఆయన సన్నిధికి నీ జీవితానికి సమర్పించుకున్నప్పుడు కానీ రెండవ దశ ఏం జరుగుతుంది సరే ఆ రీతిగా స్థిరపడిన వాడు కొంత సెలిఫరైస్ లేక స్వనీతి మీద ఆరపడినప్పుడు ఏం జరుగుతుంది దేవుడు ఖచ్చితంగా మనల్ని ఉంటాడు కానీ మరణానికి ఎప్పుడు అప్పగించడం చింతాగా వాక్యాలు చూసినాం రెండు గ్రంథాలలో చూసినాం మనం కీర్తన గ్రంథాలు రెండు రెండు చాప్టర్స్ మీద చూసినాం అని ఎప్పుడు కూడా మనల్ని మరణానికి అప్పగించలేదు భయంకరమైన శ్రమల మనం వెళ్తున్నా చివరి వరకు అతను మనల్ని రక్షిస్తున్నాడు నడిపిస్తున్నాడు స్వస్థపరిస్తున్నాడు కాబట్టి రెండవ అనుభవం చూడండి మొదటి అనుభవం ఏంది ఆయన స్థిరపడిన జీవితం ప్రభుని నమ్ముకున్నాక ప్రభుని వివరించినాక స్థిరపడిన జీవితము తన తన పర్వతాన్ని ఏ రీతిగా తను స్థిరపరచుడు అంటే తన ఆస్తి అంతత్తులను ఐశ్వర్యాన్ని స్థిరపరచుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుడు తప్ప ఎవరు కూడా దాన్ని స్థిరపరచరు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం దాని తర్వాత రెండవ అనుభవము ఏడవ వర్షంలో మనం చూడండి యోహోవ దయ కలిగి నీవే నా పర్వతాన్ని స్థిరపరిచిన వాడు కాబట్టి మన శ్రమల కాలంలో మన జీవితాలని స్థిరపరిచేవాడు అతడే అన్న విషని జ్ఞాపకం చేస్తాడు మరి విశేషంగా రెండవ వర్షంలో అదే చూపిస్తాడు మన అనారోగ్య స్థితిలో మన కష్టాల కాలంలో మన జీవితాలని స్థిరపరిచేవాడు అతడే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు బాగా అర్థం చేసుకోండి అంత సుఖ అనుభవంలో ఉన్న వాళ్ళు ప్రభుని భారంతో ఎప్పుడు ప్రార్థించలేరు నీకు నీకు నీ కాలం అంతా సుఖంలోనే ఉన్నాం అనుకోండి నీకు అటువంటి భారం అంటూ ఉండని ఉండదు బాధ వేదన అనేది మీరు ఎప్పుడు అనుభవించలేరు వాటి వాటి యొక్క భారం తెలియలేదు మరి విశేషంగా సేవ జీవితంలో ఉన్న మనందరం ఇతరుల బాధను అర్థం చేసుకోవాలంటే ఆ బాధని మనం అనుభవించాలా ఆ బాధని అనుభవించకుండా మనము వారి కొరకు అటువంటి బాధకరమైన బాధను అనుభవించిన వారి వల్లే మనం ప్రార్థించలేము అటువంటి వేదనతో మనం ప్రార్థించలేము మన ప్రభు గెచ్చమైన చోట ప్రార్థన చేసిన విధంగా మనకు అందరు తెలిసిందే ఆయన ప్రార్థన ఏ రీతిగా భారంతో కూడింద భారంతో కూడిన ప్రార్థన ఎప్పుడొస్తుంది నువ్వు నిజంగా అటువంటి భారాన్ని అనుభవించినప్పుడే లేక వాదన అనుభవించినప్పుడే కాబట్టి ఆ యొక్క మన జ్ఞాపకం చేస్తుండ్రు కానీ మన ప్రభు ఎంతో నమ్మదగిన వాడు అన్న విషయాన్ని కూడా అక్కడ జ్ఞాపకం చేస్తుండ్రుడు చూడండి మూడవ వచనము ఎనిమిదవ వచ్చినము తొమ్మిదో వర్షనంలో దావిద్రాజైతే జ్ఞాపకం చేస్తుంది ఇది కేవలము ప్రభు వల్లనే కలిగినది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సరే ఆయననే గాయపరచవాడు ఆయననే స్వస్థపరచేవాడు అన్న విషయాన్ని కూడా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అదే రీతిగా మూడవ అనుభవం దావితరాజు శ్రమల గుండా వెళ్ళిన తర్వాత మూడవ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అది మూడవ వర్షంలో చూడండి యహోవా పాతలంలో నుండి నా ప్రాణమును లేవ అంటే ఇది ప్రార్థనకు సంబంధించి ప్రార్థన చేస్తున్నారు ఏమన్నా ప్రార్థన నివు తప్ప ఎవరు నన్ను సస్తపర్చలేదు అన్న ప్రార్థన అక్కడ మన జ్ఞాపకం వస్తుంది కాబట్టి మన దృఢమైన నిశ్చేత అక్కడే ఉంది మన ప్రభు తప్ప మనల్ని ఎవరు స్వస్థపరచలేదు సరే ఇంకో రీతిగా అర్థం చేసుకోండి ప్రభు తప్ప ఎవరు స్వస్థపరచలేదంటే హాస్పిటల్స్ ఎందుకు పరిగెత్తుతున్నావు మోడర్న్ మెడిసిన్ మీద ఎందుకు ఆధారపడుతున్నాం నైన్టీన్ ఫార్టీస్కి ముందు మనకి మోడర్న్ మెడిసిన్ లేదు నైన్టీన్ ఫార్టీస్కి ముందు యాంటీబయాటిక్స్ అనేది లేనే లేవు ట్రీట్మెంట్స్ అంటే అన్ని న్యాచురోపతి మీదనే ఆధారపడేవాళ్ళు మన పూర్వీకులు మన ముతాతలంతా నేచురోపతి మీద ఆరపడ్డవాళ్ళు ఎటువంటి అనారోగ్యం వచ్చినా కడుపునకు వచ్చిన నేచురల్ మందులు మన అమ్మమ్మలో లేక నాయనమ్మలో వాళ్ళు ఇచ్చేవాళ్ళు మందులు వాళ్ళు ఇస్తే ఆ మందు మనం వాళ్ళు ఇచ్చే మందు ఇచ్చేది వాళ్ళు భస్ముతో కలిపిన మందు లేక అల్లంతో కలిపిన మందో ఇలాంటి నేచురల్పతి మందులు ఇచ్చేవాళ్ళు నైన్టీన్ తర్వాతనే కదా మనకి ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేది వచ్చింది సరే ఏదైనా కానీ మన ప్రభువే వాటిని అనుగ్రహిస్తారు మనకు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా మోడర్న్ మెడిసిన్స్ ద్వారా కూడా దేవుడు మనకి స్వచ్ఛతను అనుగ్రహించగలడు సరే ఆ మోడర్న్ మెడిసిన్స్ ఏం చేస్తాయి మన బాడీలో ఉండే సూక్ష్మ క్రూములను లేక వైరసెస్ని బ్యాక్టీరియా చంపుతాయి స్వచ్ఛత మటుకు మన ప్రభు నుంచి వస్తుంది ఈ విషయం మటుకు మనం ఇతను మర్చిపోవడానికి చూపించలేదు స్వచ్ఛత ఎప్పటికైనా మన ప్రభు కలగల అన్న విషయం అనేసి మనము సరే నేను అనేక ప్రాంతాలలో తిరిగినప్పుడు కొన్ని సంఘటనలలో మేము మోడర్న్ మెడిసిన్స్ వాడము మేము శ్రమను అనుభవిస్తాం కానీ మోడర్న్ మెడిసిన్స్ వాడమని ఎంతో ధైర్యంగా ఎంతో సంతోషంగా వాళ్ళ సాక్ష్యాలు చెప్తా ఉంటారు సరే అది వాళ్ళకు అనుగ్రహించబడ్డ విశ్వాసం అనుకోండి ఏమని లేక పిచ్చితనం అనుకోవచ్చు కొంతమంది ఎందుకంటే నైన్టీన్ ముందు ఇంగ్లీష్ మెడిసిన్స్ లేనప్పుడు దేవుడు ఏ రీతిగా నీకు స్వస్థతలు ఇచ్చిండు ఏదో నాటు వాయిద్యంతోనో ఏదో రీతిగా స్వస్థతలు నైన్టీన్ ఫార్టీస్ తర్వాత యాంటీబయాటిక్స్ వచ్చినాయి కాబట్టి వాటి రీతిగా స్వచ్ఛతను అనుగురిస్తున్నాడు సరే అనేకమైన వండర్స్ మిరాకల్స్ ప్రభువు మోడర్న్ మెడిసిన్ ధర కూడా కానీ మీకు ఒక విషయం జ్ఞాపకం చేయాలి కొన్నిసార్లు మన నిర్లక్ష్యం వలననే మనము అనారోగ్యాన్ని తెచ్చుకుని పెట్టుకుంటుంటాం ఎంతగా ప్రార్థన చేసినా స్వచ్ఛత రాదు నువ్వు చేసుకున్న నిర్లక్ష్యం వలన నీకు అనారోగ్యం వస్తూ చాలా మందికి తెలియ తెలియవని విషయాలు మన జీవితాలలో ఇవి చూస్తూ ఉంటాం అనేక డయాబెటీస్తో హార్ట్ ప్రాబ్లమ్స్ తోని బ్లడ్ ప్రెషర్స్తోని బాధను అనుభవిస్తూ ఉంటాం ఫిక్నెస్ అనుభవిస్తూ ఉంటాం చిన్నపిల్లలు త్వరగా ఫిక్ అయిపోతూ ఉంటారు ఇవన్నీ మనకు తెలుసా మనం చదువుకున్న వాళ్ళనే ఈ యొక్క మార్డన్ మెడిసిన్స్ గురించి మనకు నాలెడ్జ్ లేదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడో డిక్లేరేషన్ కొన్ని సంవత్సరం క్రితమే షుగర్ అనేది ఫుడ్ కాదు న్యాచురల్ ఫుడ్ కానే కాదు అది ముట్టడానికి వీల్లేదని కానీ షుగర్ ఎంతగా మనం వాడుతూ ఉంటాం మనకు తెలిసిందే షుగర్ అనేది కార్బన్ మాలిక్యూల్ సైన్స్ ప్రకారంగా చెప్తాయి కాబట్టి అది ఒక పాయిజినస్ మెడిసిన్ పాయిజినస్ పాయిజన్ అన్నట్టే అది అది మన ఇంటర్ సెన్స్లో పోతే బ్యాక్టీరియాకి అది దోహదం చేస్తుంది ఎందుకంటే ప్రాసెస్డ్ షుగర్స్ అన్ని బ్యాక్టీరియాకి వైరసెస్కి ఫుడ్ లాగా పనిచేస్తాయి కాబట్టి మీరు వాటిని ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల మీ బాడీలో ఉండే ప్రతి ఆ యొక్క యాంటీబాడీస్కి అది ఫుడ్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది ఒక క్రిస్టియన్ డాక్టర్ ఈ విషయాలు చెప్తుంటే నేను విన్నాను రీసెంట్లీ మీ ఆరోగ్యాలు మీ చేతిలో ఉన్నాయని అన్నప్పుడు ప్రభు వాటిని మీకు అనుగ్రహించండి మీరు అనారోగ్యాన్ని తెచ్చి పెట్టుకుని ప్రార్థన చేసి ప్రభుత్వాన్ని స్వచ్ఛతపరచమంటే అది మీ నిర్లక్ష్యమే ఆయన స్వచ్ఛపరిచేవాడు కానీ జ్ఞానము పొదువు అన్నప్పుడు రీతిగా స్వచ్ఛపరచాడు నా ప్రజలు ఎందుకు నాశనం అయిపోతున్నారు జ్ఞానము పొదువైంది కాబట్టి కాబట్టి మనకి ఈ జ్ఞానం చాలా అవసరం ఏ ఆహారం తీసుకుంటే మనకి స్వచ్ఛతలు వస్తాయి విషయం వైరస్ని బ్యాక్టీరియాని మన బాడీల నుంచి ఏ రీతిగా వాటిని మనం తొలగించుకోవాలా అన్న జ్ఞానం కూడా మనకు చాలా అవసరం ఎందుకంటే ఫ్రూట్స్ ఫ్రూట్ బేస్డ్ షుగర్లో మాలిక్యూల్స్ మన లీ మన జీవకరాలకి చాలా శక్తిని అనుగ్రహిస్తాయి కానీ ప్రాసెస్డ్ షుగర్ లేక ఆర్టిఫిషియల్ షుగర్స్ లేక ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అని డయాబెటిక్ పేషెంట్స్ వాడుతూ ఉంటారు ఇవన్నీ బ్యాక్టీరియాకి ఎక్కువ ఆహారం అవి సపోర్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మనం కృణీకరించాలా ఆ జ్ఞానం లేకపోతే ఖచ్చితంగా మనం ఆర్టిఫిషియల్ స్వీట్స్ తీసుకుంటే హార్ట్ బీట్ స్లో అయిపోతుంటది డే బై డే కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటి అన్నిటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలా బైబుల్లో ఉన్నాయి ఇవన్నీ నేవీ వీటికి సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి కానీ వాటి మనం ఎప్పుడో మర్చిపోయినాం ఎందుకంటే నూతన నిర్మాణ కాలంలో ఉన్నాం కాబట్టి అవ మనకు మనకు వర్తించలే అనేసి మనము వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కాబట్టి మన అనారోగ్యాన్ని నుంచి మనం దూరపడాలంటే వీటి నుంచి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ఎటువంటి ఆహారం పొందుకుంటే మన శరీరాలకి స్వస్థత కలుగుతుంది అన్న విషయం కాబట్టి దావేది రాజు దాన్ని కృతజ్ఞత భావంతో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పుడైనా మనకు శ్రమలు వచ్చినప్పుడే ఆ యొక్క విషయాలు వస్తుంటాయి నేను ఈ రీతిగా చేసినే బాగుండేమో నేను అక్కడ పోయింటే బాగుండనేమో ఇక్కడ అని ఆ యొక్క ఫలినితలన్నీ ఉంటాయి కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి మనకి మన ప్రభు ముందుగానే జ్ఞానం ఇచ్చింది వచ్చే ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు నా ప్రజలు ఎందుకు నచించిపోతున్నారంటే వారికి జ్ఞానం కొద్దువైంది కాబట్టి మనకి ముందు జ్ఞానం అవసరం ఎవర జ్ఞానం బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు మన ప్రభువునంతే గుప్తం అయినాయి కాబట్టి మన ప్రభుని మనం స్వీకరించినప్పుడు మనకు ఆ జ్ఞానం చాలా అవసరం ఆయన ఇస్తారు జ్ఞానం ఏ రీతిగా అనుగ్రహిస్తున్నట్టు అనేక పర్యాలు మనకి రీతిగానే బయలుపరచబడతా ఉంటాయి మంచి పాజిటివ్గా పుస్తకాలు చదివినప్పుడు హెల్త్కి సంబంధించిన పుస్తకాలు చదివినప్పుడు నీకు అవి బయలుపరచబడతా ఉంటాయి మనం న్యాచురల్ ఫుడ్ తినడం మానేసి ప్రాసెస్డ్ ఫుడ్ తిందాము అలవాటు తీసుకున్నాం బేకరీ ఫుడ్ ఐటమ్స్ కింద అలవాటు తీసుకున్నాం వాటి ద్వారా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ప్రతి బేకరీ ఐటమ్లో వాళ్ళు వాడే ఆ యొక్క ప్రాసెసర్స్ లేక కెమికల్స్ లేక ప్రిజర్వేటివ్స్ యాడిటివ్స్ అంటూ వాటిని ప్రతిదీ క్యాన్సర్కి దారి తీసుకుని ఆల్రెడీ డిక్లేర్డ్ ఎన్నో సంవత్సరాల క్రితం అయినా కానీ మనము బేకరీ ఫుడ్ ఐటమ్ తినకుండా మాన్సామా మన పిల్లల్ని అతిథికు పోనే కొండా ఆపగలమా ఆపలేము కాబట్టి ఇటువంటి జ్ఞానం కూడా మనకు చాలా అవసరం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే అదే రీతిగా మన బాడీని ఏ రీతిగా మనం క్లీన్ చేసుకోవాలా అన్న విషయాలు కూడా మనకు అవసరం ఎందుకంటే మరి విశేషంగా మనం ఉంటున్న ప్రాంతాలలో పొల్యూషన్ ఎక్కువ కాబట్టి మనకి చాలా ఈ యొక్క జ్ఞానం అవసరం ఏ రీతిగా మన బాడీని క్లీన్ చేసుకోవాలని సరే మోడర్న్ సైన్స్ మనకు మార్గాలిచ్చింది కానీ మన పూర్వీకులు ఏ రీతిగా చేసిండ్రో మనం ఆ రీతిగా చేసుకున్నట్టు ఆ జ్ఞానం మనకు చాలా అవసరం ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది విషయం కూడా మీరు పరిశీలించాల ఎక్కడి నుంచో మనం పొందుకోవాలండి నాలుగవ అనుభవం సావిత్రిరాజు పొందిన నాలుగవ అను అనుభవము పదకొండవంగా రాయబడింది పదకొండవ వర్షంలో నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పులు నీవు నాట్యంగా మార్చి ఉన్నావు నా ప్రాణము మౌనంగా ఉండకుండా అంటే మరణించకుండా నువ్వు నన్ను సంతోషంతో నింపినవు బదులు నాకు ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేసావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇవన్నీ మనం అనేకసారి చూసిన వాఖ్యలే మన కాలంలో కాబట్టి ఆయన నాలుగవ అనుభవం ఏంటంటే సంపూర్ణంగా స్వచ్ఛత పొందిండు రికవరీ అంటారు కదా ఇంగ్లీష్లో తన అనారోగ్యం నుంచి సంపూర్ణంగా స్వచ్ఛత పొందిండు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మీరు ఎప్పుడన్నా గమనించిందా లేవియా కాండాన్ని మీరు ధ్యానించినప్పుడు మరి విశేషంగా ఏడవ అధ్యాయం మీరు ఎప్పుడైనా ఇంటికి పోయి ధ్యానించండి ఏడవ అధ్యాయంలో ఎటువంటి ఆహారం మీరు తినాలా ఎటువంటి ఆహారం మీరు తినకూడదు అని రాయబడింది ఒక పాస్టర్ చెప్తుంటే నేను విన్నాను కిషాన్ ప్రజలు ఈరోజు ఎందుకు ప్రపంచంలో అధికంగా ధనిఫుల్గా ఉన్నారు అధికంగా మంచి ఆరోగ్యంగా బలిష్టంగా ఉంటారు ఆ పాస్టర్ చెప్తున్నాడు కిషాన్ ప్రజలు ఈరోజుకి పాత నిబంధన ధ్యానిస్తారు మీరు కేవలం కొత్త దిబన ధ్యానిస్తారు అందుకే పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆ ప్రిన్సిపుల్స్ వాళ్ళు పాటించి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు మీరు అభివృద్ధి చెందలేరు ఎందుకు మీరు అవి పాటించలేదు మీరు వాటిని ధ్యానిస్తలేరు ఏదో ఆచారబద్ధంగా సర్వీస్ మర్చిపోతున్నారు కానీ వాటిని మీరు ధ్యానిస్తలేరు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఏడవ అధ్యాయం ధ్యానించండి లేవియా ఏడవ అధ్యాయంలో ఏ ఆహారం మీరు పొందాలా ఏ ఆహారం మీరు పొందద్దు అన్న విషయం చెప్పిండు అది శాశ్వత కాలానికి మీకు ఒక ఆజ్ఞ అని హెచ్చరించింది కానీ ఈరోజు క్రైస్తవ జీవితంలో అవి మనం ఎప్పుడో మర్చిపోయాం వాటిని మనం పాటిస్తలేము ఆహారము పొందుకోవద్దన్న ఆహారం మనం పొందుకొని మనం అనారోగ్య పాలవుతున్నాం ఈరోజు కాబట్టి ఆ హెచ్చరికలను మనము నిర్లక్ష్యం చేసి క్రమల పాల్గొన్నా ఆ వాక్యాన్ని స్వీకరించి ముందుగానే మన జీవితాలను మనం కాపాడుకోవాలా ఆ విషయం మనం మనం తీర్మానించుకోవాలా కాబట్టి ఆరో ఐదవ అనుభవము ఆయన కృతజ్ఞత అర్థించుకోవడం అది ఐదవ వర్షంలో మనం ఆయన దేవునికి వందనాలు చెప్తున్నాడు ఐదవ వర్షంలో ఆయన కోపము నిమిషం మాత్రము ఉండును ఆయన దయ ఆయుష్కాలం నిలుచును సాయంకాలం నా ఏవైపు వచ్చిన రాత్రి యునినను నను సంతోషం కలుగును కృతజ్ఞత కాబట్టి మన జీవిత విధనం కృతజ్ఞత ఏ రీతిగా మనం అర్పించుకోవాలా జ్ఞాపకం చేసుకోవాలా శ్రమల గుండా పోలిసిన దేవుడు నాకు విడుదల అనుగ్రహించిన వాడు ఎందుకు విధేత చూపించడం కొరకు ఆయన కొరకు జీవించడం కొరకు ఆయన కొరకు సాక్షిగా నిలబడానికి కొరకు ఇవన్నింటినీ ఆయన కల్పిస్తూ ఉంటాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా కానీ క్రైస్తవ జీవితంలో బలైనత ఏంటంటే వీటిని మనం ఆ రీతిగా ధనించాం తన అంత దయగల దేవుడు అంత ప్రేమగల దేవుడు ఏరిసిగా మనల్ని శ్రమలుగుండా పోనిస్తాడని మనం శ్రమలుగుండా పోకపోతే మనము దుర్భిజులమే అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాడు హెబ్రి రాష్ట్ర పత్రికలు కాబట్టి మనము శ్రమల ఆయన శ్రమణించిన వాడు విషయం జ్ఞాపకంకి వస్తుంది అదే భారంతో మన మితల గురించి విజ్ఞాపన ప్రాబ్దం చేయగలమన్న సేవ జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి చివరిగా ఆరో అనుభవం ఏంటది నేను ఎల్లప్పుడు ప్రభుకి కృతజ్ఞత అర్పించుకుంటాను అనేది పన్నెండు అతను జ్ఞాపకం చేస్తున్నాడు నేను ఎల్లప్పుడు ఆయనకి కృతజ్ఞత అర్పించుకుంటాను కాబట్టి మీరు అనుకోవచ్చు స్వస్థత పొందిన కుటుంబాన్ని స్థిరపరిచిన దేవుడు ఎంతో గొప్ప దేవుడు అని సాక్ష్యస్తే సరిపోతుందా దావి రాజు నలభైవ కీర్తన గ్రంథంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు చివరి భాగానికి వచ్చినప్పుడు నా భవిష్యత్తు గురించి ఎంతో ఉన్నత స్థలం గలవాడు మన ప్రభు అని అక్కడ సాక్షిమిస్తున్నాడు అవి లెక్కకు మించినవి లెక్క గట్టలేం మన భవిష్యత్తుని ఆ రీతిగా ఆయన స్థిరపరస్తాడు ఆచరిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు వాక్యాన్ని ముగించక ముందు ఈ విషయాన్ని కానీ ఆయనట్టు కృతజ్ఞత భావం ఏ రీతి దేవుని మందిరానికి నేను ద్వార పాలకుంలాగా ఉండాలనుకుంటున్నాను అది కృతజ్ఞత భావం ఈరోజు నువ్వు సాక్ష్యం ఇచ్చి కృతజ్ఞత చెప్పేసి ఉదయ కాలం నుంచి యథవిధిగా జీవిస్తావు క్రైస్తవ జీవితంలో ఉన్న బలం ఈ ఆదివారం ఇచ్చిన సాక్ష్యము చాలా వరకు ఉండదు బలంగా అటు వచ్చి ఆదివారం అదే రీతిగా ఈ ఆదివారం జరించిన వాక్యము సోమవారం జ్ఞాపకం ఉండదు క్రైస్తవ జీవిత బలంత యాక రాష్ట్ర పత్రికను ఆ విషయం అనేక ఫలియాలు మనం సంవత్సరానికి ఎన్ని వాక్యాలు జరిస్తాం తొంభై ఎనిమిది 98 ఎయిట్ వర్సెసే చదువుతాం విషయం కానీ బైబుల్లో నైంటీ ఎయిట్ వర్సెసే ఉన్నాయా ఎన్నో వర్షాలు ఉన్నాయి వాక్యాలు వాటిని మనం ధ్యానించలేని స్థితిలో ఉన్నాం ఎందుకంటే క్రైస్తవ జీవితము కేవలం ఆదివారానికే పరిమిత కనిపిస్తుంది ఈరోజు కానీ దివారాసరంలో ఆయన వాక్యాన్ని ధ్యానించము అన్న ఆజ్ఞని ఎప్పుడో మర్చిపోతున్నాం మనం వాటి ఏ రీతిగా ఆయన కృపలు మనం జీవించగలం కాబట్టి కృతజ్ఞత అనేది ఏ రీతిగా ఉంటుంది బాగా అర్థం చేసుకోండి నేను సప్పరిచినాక నువ్వు అవిధేయత చూపించడానికి వీల్లేదు అది ఖచ్చితంగా ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయుల్లో మనం ఈ విషయాలు మనం అనేక సార్లు ధ్యానిస్తూ ఉంటాం ఆయన పరిశుధాత్మను మనము దుఃఖపరచడానికి వీల్లేదు ఆయన పరిశుధాత్మను మనము దుఃఖపరచద్దు ఎప్పుడు దుఃఖపరచాం అవిధేతలో ఉన్నప్పుడే దుఃఖపరస్తాం కాబట్టి మనలో ఒకవేళ అటువంటి స్థితి ఉంటే ఈరోజు పరిశీలించుకోవాలి ఒకవేళ మనం ఎప్పుడన్నా మన ప్రభుని దుఃఖపరుస్తున్నామా మన అవిదేత జీవితం ఆ నాలుగవ అద్యం ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రిక అధ్యాయం చూడండి ఏరీతిగా దుఃఖపరుస్తున్నారు దేవుని యొక్క ఆత్మని అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అదే రీతిగా చరిత్రలో తిరిగి తిరిగి నెరవేరినట్టు మనం చూస్తూ ఉంటాం ఏషేయ గ్రంథంలో చివరి భాగానికి కూడా వారు దేవుని యొక్క ఆత్మను ఆడిపివేసిరి దుఃఖపరిచిరి అని అక్కడ ఏషయా గ్రంథంలో చెప్తా అంటే పాసతి బంధన కాలంలో ఇస్యల్ సులు దేవుని యొక్క ఆత్మను దుఃఖపరిచిరి అని అక్కడ ఏషయా వాక్యంలో చెప్తున్నాడు చివరి భాగానికి అదే రీతిగా ఎఫ్ఎసి సంఘము దేవుని యొక్క ఆత్మను దుఃఖపరిచింది అని పౌరులు దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు రెండవసారి కానీ ఈ రోజు బాహాటంగా ప్రపంచమంతటా మనం దుఃఖపరచడం మన ప్రభుని మన దేవుని యొక్క ఆత్మని కాటి ఒకవేళ నీ జీవితంలో నువ్వు అతని దుఃఖపరచవేమో ఒకసారి పరిశీలించుకో మన ప్రభుని సంతోషపరిచే బిడ్డలుగా మనం జీవించాలా బా నమ్మకమైన మంచి దాసుడా దాసుల సాక్ష్యం పొందుకోవడం తోడు మనం జీవించాలి ఈ లోకంలో అటువంటి సేవ జీవితంలో ఉండాలంటే ఒక్క వాక్యాన్ని నేను చూపించి ముగిస్తాను హెబిల్ రాష్ట్ర పత్రిక అధ్యాయము ఎవరన్నా చదవగలరా ఎగురు రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం అసలైన కృతజ్ఞత భావం అనేది ఏంది కేవలం సాక్ష్యం ఇచ్చి ప్రభు నన్ను సత్తపరిచినట్టు సరిపోదు ప్రభు నన్ను ఆశ్రయించినట్టు సరిపోదు ప్రభు నాకు ఆశ్రమించి నాకు ఫస్ట్ క్లాస్ లా పాస్ చేసినట్టు సరిపోదు ప్రభు నాకు ఉద్యోగం అనుగ్రహించినట్టు సరిపోదు ప్రభు నాకు ప్రమోషన్ ఇచ్చినట్టు సరిపోదు ప్రభు నాకు స్థలం ఇచ్చినట్టు సరిపోదు ప్రభు నాకు ఇల్లి వివాహం అనుగ్రహించినట్టే సరిపోదు అది మంచిదే చెప్పడం సాక్ష్యం కానీ సంపూర్ణంగా నీ సాక్షాన్ని కృతజ్ఞత భావంలో అర్పించుకోవాలంటే ఏం చేయాలా చూడండి ఇరవై ఎనిమిదో వర్షంలో ఎవరైనా చదువుతారా అందువలన మనము ఎందువలన ఆయన మిమ్మల్ని స్థుత మిమ్మల్ని సర్పరచండు కాబట్టి మిమ్మల్ని ఘనపరిచిండు కాబట్టి మిమ్మల్ని స్థిరపరిచిండు కాబట్టి చదవండి నిశ్చరమైన రాజ్యం మనకు అనుగ్రహించడు అది ఎప్పటికీ కదిలింపబడదు ఆయన రాజ్యము ఎప్పటికీ కదిలింపబడదు చదవండి దైవ కృప కలిగి ఆ కృప కలిగి బాగా అర్థం చేసుకోండి వినయం వినయ భయభక్తులతో దేవునికి అది అసలైన కృతజ్ఞత వినయ భయభక్తులు కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ మనం చేయాలా తీర్మానించుకోవాలా మనం మీద వచ్చి ఈ యొక్క వాక్యాన్ని ముగించుకోక మీ జీవితాలను మీరు సరి చేసుకోండి మరోసారి నేను నిజంగా వినయము భయభక్తి కలిగి ఆయన కొరకు ప్రీతికరమైన సేవ ఇంతకాలం చేస్తానా ప్రవ్వా నన్ను ఒకసారి పరిశీలించినైనా నా వృధాన్ని పరిశీలించు ప్రవ్వా నేను వినయము భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేస్తానా ఒకవేళ లేకపోతే ప్రవ్వా నన్ను క్షమించిన ఇక మీదట నేను ఆ రీతిగా సేవ చేయాలని నాకు సాయపడు ప్రవ్వా అన్న ప్రార్థన నీకు అవసరమా లేదా నాకు అవసరం నాకు ఈరోజు చాలా అవసరం అది అనేక ప్రాంతాలలో పోయి సేవ చేస్తుంటాం కాబట్టి పరిశీలించుకునే అవకాశం ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తుంది మిమ్మల్ని హెచ్చరిస్తుంది నాకు కూడా హెచ్చరిస్తుంది కాబట్టి అసలైన కృతజ్ఞత అనేది ప్రీతికరమైన సేవ మనం ఆయన కొరకు ఆయన స్వస్థపరిచేడు రక్షణ అనుభవించేడు ఎన్నో సార్లు నుంచి మరణం నుంచి కాపాడిండు కనీసం నేను నాలుగు సార్లు మరణించేవాడు నాలుగు సార్లు నన్ను రక్షించుకున్నవాడు నేను ఏ రీతిగా మర్చిపోగలను నేను ఎప్పటికీ మర్చిపోలేదు మరణము నోట్లోనికి వెళ్ళిన సమయంలో నన్ను బయట తీసుకొచ్చాడు అటువంటి స్థితిలో ఆయన రక్షించే దేవుడు అన్న విషయం కానీ ఆయన ఎప్పుడు మరణం అప్పగించలేదు అన్న సాక్ష్యాన్ని ఇస్తుంది ఇప్పుడు మరణం గుండా పోలిస్తుండడు కానీ మరణం వృక్షుడిని లేదు ఆయన ఆయన అనుగ్రహించిన ఎందుకొరకు ఈ రీతిగా నిలబడి ఆయన యొక్క వాఖ్యని ప్రకటించే కొరకు మనల్ని ఈ రీతిగా స్థిరపరచాడు ఆ రీతిగానే డానియల్ బ్రదర్ తన కుటుంబీకులని ప్రభు ఈ రోజు స్థిరపరచుడు ప్రభుకి వర్ణం అర్పించుకుంటున్నాం అందు కొరకు కాబట్టి కృతజ్ఞత భావంతో వినయ వైభక్తులు కలిగి ఈ రోజు నుంచి మనం అందరము ప్రీతికరమైన సేవ ఆయన కొరకు చేయాలా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఒక్కొక్కరు ఒక్కొక్కరిని సేవలకు నడిపించుకోవాలా ఒక్కొక్క సేవకులు మీల నుంచి రావాలా బయటికి అన్న ప్రార్థనతో మనము ఈ యొక్క వాక్యాన్ని కళ్ళు మూసుకోండి రూపామ ఏసేమికు వన్నాయినావ్వ దావిది రాజు భయంకరమైన అనారోగ్యం పాలయ్యుండి దాని నుంచి విడుదల పొందేడు అదేవి విషయాన్ని మీరు మాకు చూపించిన అటువంటి బాధ నుంచి విడుదల తన కుటుంబం కలుసుకొని మీ సరిధిలో కృతజ్ఞత ఆలోచిస్తున్న విషయాన్ని మీరు మాతో మాట్లాడారు మా జీవితాలు మొదట్లో స్థిరపడ్డ జీవితాలే ప్రభు కానీ క్రమేణనే దుఃఖ సాగారంలో మునిన జీవితాలు కానీ మీరు మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు డానియల్ బ్రదర్ కుటుంబీకులను మీరు ఎప్పుడు విడిచిపెట్టలేదు ఎంతగా శ్రమలుగుండ పోయినా గాని భరించడానికి వేదన అనుభవించినా గానీ తగోబాటు ఎంతగానో యాంగ్జైటీ డిప్రెషన్ క్రియేట్ చేస్తుంది ఈ రోజులలో క్రైస్తవులలో ముఖ్యంగా సేవకులలో కానీ ఆ ఆ డిప్రెషన్ స్పిరిట్స్ నింగ్జైటీ స్పిరిట్స్ ని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం మీరు పాపంలో కంచి వేయమని ప్రార్థిస్తున్నాం మీ అందరూ ఎల్లప్పుడూ ఆనందించమన్నారు మీరు ప్రభునందు ఎల్లప్పుడు ఆనందించమన్నారు ప్రభావ ఏమున్ను ఏమైన నాకేమున్ను నేనే నేను శృతిస్తా అని సాక్ష్యం టైంకి మేము సిద్ధపడుతున్నాం ప్రభావ భయంకరమైన శ్రమణ కాలంలో మేము ఉంటున్నాం ఇది మత జీవితం గ్రహించలేని స్థితిలో ఉంటుంది ప్రభావ ఏ క్షణంలో అమాంతంగా దొమ్మిగా మీద పడతారో తెలియని స్థితిలో ఉంటున్నాం ప్రభావ ప్రతిరోజు ఈ విషయాలు వింటున్నాం అయినను మీ కృపల్లో మమ్మల్ని అందరినీ కాక్షి కాపాడుతున్నారు దాన్ని బట్టి మీకు వర్ణాలు ఇక్కడొచ్చిన ప్రతి బిడ్డను ఆశ్రయించండి ప్రభావ మీ కొరకు సాక్షిగా జీవింపజేయండి వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేయలాగిన మీ కొరకు సాక్షులు మరోసారి మీరే జ్ఞాపకం చేసుకోమని రానయ్యిన ఏసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి